హరి ఓ శ్రీ గురుజ నమ్రహనందం పరమసుఖదం కేవలం జ్ఞానమోర్తింద్వ గగనసదృశం సమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమలం సర్వీ సాక్షీభూత భావా సద్గుం తం నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదకృ ఋషిభ్యో మహాభ్యో నమో సరోపప్లవరహిత ప్రజ్ఞన ప్రజర్ద బ్రహ్మైవాహమస్ అహం పదార్థది సదాశివసరంభా యాశంకరమ్యమాదాపర్యం వందే గురుపరం స్వరు నిజగురు పరమగురు పరమేష్ గురు సద్గురు పరబ్రహ్మణే నమీగురువ్యో నమ డు నెరుక అని ఎడి ఆ టాడి అతడేరా కర్త అంతటికి ఈ అచల కర్త టుుపాటులరించి చేసు ఫలముటికనుభవించి మరణ జననూ అతడేరా కర్తా అంతటిర్త ఆటాడి ఆడకుండు ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక అని ఎడి ఆటాడించేటివాడు అతడేరా కర్త అంతటికి చేటుపాటుల రెంటిచే వచ్చు ఫలము ముమ్మాటికనుభవించి మరణ జననములొరా పదవిభజన ఆటగదరాశివాటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆట నీతి అమ్మతో ఆటగదరాశివాటగద కేశవాలు మోహంబులు ఆట ఇది లీల ఇది ఇలా అనేక రీతులుగా ఈ ఆట గురించి చెప్పారు తొమ్మిది తరు్రలబొది కాబట్టి ఈ తోలుబొమ్మల ఆటని ఆడించేటటువంటి వాడు ఒకడున్నాడు అనేటటువంటి భావన అనేటటువంటి ఆలంబన అనేటటువంటి సూత్రం తమో గుణ నుంచి నిన్ను బయటపడేసి రాజసికమైన తదాత్మ్యత నుంచి బయటపడేసి సత్వగుణంలో ప్రవేశింపజేసి बुद्धिबला विको विचारणा सामर्थ्या अंदवलैंस ना हम कर्ता हर कर्ता सूत्रानेकाम कर्म की प्राथमिकमें सूत्रा चटार्धम आटा आड़कुं विनी विननेवा तीनी तुम अई उ शरीर शरीरवा शरीर शरीर का देहमु देहमु कानेवा देश देश विषई గా ఉండి విషయి కానివాడు విషయము ఇంకా ఉండి విషయము కానివాడు ఇదంతా ఆటే ఆట అంటే ఇది తల్లి గర్భవాసంలో ఉన్నటువంటి శిశువు యొక్క మెదడు వృద్ధి చెందాలి అంటే అది చైతన్యవంతమై దేహాన్ని శాసించి పోషించేటటువంటి స్థాయికి ఎదగాలి అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఏడవ నెలలోనే నోట్లో వేలేసుకోవడం అనే అభ్యాసం ప్రారంభించాడు ఆహార సంగ్రహణానికి కావలసినటువంటి శక్తిని సముపార్జిస్తున్నాడు ఆ రీతిగా మొదటి సంవత్సర కాలంలో ती द्वारा अभ्यास दर्शन स्पर्शन संभाषणाचेत मातृदेवता वसगेट त्रिविध दीक्षल द्वारा बुद्धि विसाने पंद्रह अंदव तुर एपड़ो वचे आचार्युड़ो वेट इतने पारंपर्यम आतृदेव आश्री आवेश త్రివిధ దీక్షలని ఒసగి చైతన్య వికాసాన్ని వ్యక్తమయ్యేటట్లుగా ప్రేరేపించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆ మాతృదేవతను ఆశ్రయించు రాబోయేది శరన్నవరాత్రుల కాలం మాతృకాగణముల యొక్క విశేషాన్ని ప్రకృతిని ఉపాసించడం ద్వారా ప్రకృతిని ఈశ్వరీయంగా ఉపాసించడం ద్వారా పంచశక్తులు పంచబ్రహ్మల యొక్క అధిష్టాన ఆదిదైవత వ్యవహారమును అర్థం చేసుకోవడానికి తీసే ఉపాసనల ద్వారా ఆది భౌతికమైనటువంటి తాపంతో కూడినటువంటి జీవ చైతన్యాన్ని ఆదిదైవిక స్థితికి ఉత్థాన उत्क्रमण से दिव्यत् पर्यवे आवेशिपेट भव्यमु दिव्य चूसे परणा ने ने पद्धति नवरात्रि अने संस्कृति द्वारा अच्छा मनि मानवा सनातन याति ब्रह्म सनातन నవ అంటే కొత్త మా అంటే కొత్తవాడు కాదు మానవ మరి కొత్తవాడు కానటువంటి సనాతనుడు నవరాత్రులంటే తొమ్మిది రాత్రులని కాదు పగలి పగలు రాత్రి అనేటటువంటి ద్వంద్వ దృష్టిని పోగొట్టుకోవడానికి చేసేటటువంటి ఉపాసన ద్వారా విద్యను గ్రహించడం ద్వారా తత్వ విద్యా దృష్టి చేత తాత్వికమైన దృష్టి చేత ద్వంద్వాలను అధిగమించడానికి నీవు కొత్తవాడివి కావని తెలుసుకోవడానికి చేసేటటువంటి ఉపాసన రాత్రులు ఎందుకు పెట్టారండి తొమ్మిది పగళ్ళనుగా మానవునిలో ఉన్నటువంటి దుస్సంగం దుర్జన సహవాసం రాత్రించరత్వం అసురీ లక్షణాలు అన్నింటినీ అన్నింటిపై విజయాని సాధించే దిశగా విజయదశమిని ప్రతిపాదించారు పదవ రోజుకల్లా వాటి మీద విజయాన్ని సాధించాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని గెలవాలన్నమాట దంభోదర్పోిమానస్ క్రోధ పారుష్యమే అజ్ఞానం చాజాత్యపదమాసు ఈ ఆసు లక్షణాలపై విజయం సాధించేటటువంటి దివ్యత్వాన్ని పొందేటటువంటి దివ్యత్వానుభూతి ద్వారా ఆసురత్వాన్ని ఆసురి లక్షణాలని జయించటం విశేషంగా జయించటం అసలు వాటి యొక్క శేషం మెగలకుండా చేయటం ఇది నవరాత్రులలో చేయవలసినటువంటి లక్ష్యం మరి ఇదంతా ఆటాడి ఆడకు ఇదంతా దేహమే నేనన్న దగ్గర నుంచి దైవమే నేను అనేటటువంటి స్థితికి పరిణామం చెందేటటువంటి ఆట మరి బ్రహ్మము మరి బ్రహ్మమునందు ఈ ఆట లేదే మాటే లేదు ఆటలేదు మాట లేదు పాట లేదు ఎందుకంటే ద్వంద్వములకు అవకాశం లేదు బ్రహ్మమునకు త్రిపుటికి అవకాశం లేదు ఎవరైతే త్రిపుటిని అధిగమించి అతీతమై సాక్షి అయి త్రిపుటికి సాక్షిత్వ స్థితిలో త్రిగుణాతీతులై నిలకడ చెంది ఉన్నారో అట్టివారు బ్రాహ్మీభూత స్థితి ఎందు నిలకడ అట్టి బ్రాహ్మీభూత స్థితి అందు నిలకడ చెందినటువంటి వారికి కూడా ఒక ఆట ఉంది సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి ఆ రీతిగా ఉన్నటువంటి ఆట కూడా ఆట ఆడిన బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు ఆడుతున్నాయి జనన మరణములనే ఆట వృద్ధి క్షయములనే ఆట అణు సంయోజన వియోజనములనే ఆట అణు విచిత్తి అనే ఆట शक्ति विनिम अने आट पदार्थ संयोजन विियोजन आट केंद्रकलीन विलीन आट अभी आट ले अभी कदलीक చర్య ప్రతిచర్య యాక్షన్ రియాక్షన్ ఓరియంటెడ్ ఉన్నటువంటిదంతా ఆట ఆటలన్నీ ఘన సుశుక్తి ఎందు ఉడిగినట్లు కనబడుతున్నాయి ఘన సుశుక్తి కూడా గాఢ నిద్రావస్థ కూడా ఒక ఆటే అక్కడి ఆట प्रियमोद प्रमोद सूक्ष्म जगे आट विश्रास्थित एंजे आट कर्तूप ले प्रज्ञास्थित एंजे आट మేనుని తాననకుండా ఆడే ఆట జగద్భావమెల్లా ఉపశమించిన ఆట అట్టి ఆటని పునః ధ్యాన సాధన ఎందు పునరావృత్తి చేత అభ్యాసం చేత ఉపాసన చేత తదేక నిష్ట చేత మరలా ప్రయత్నించి మెలకువలో కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం ధ్యానాభ్యాసం కారణం మెలకువ అనే ఆటలో విశ్వడుగా ఉన్నాం కళ అనే ఆటలో తైజసుడుగా ఉన్నాం నిద్ర అనే ఆటలో ప్రామ్యుడుగా ఈ మూడవస్థలలో అనుసూతమై ఉన్నటువంటి సూత్రమే నేనుగా ఉన్నప్పుడు మూడవస్థలకి అతీతమై సాక్షిగా ఉన్నప్పుడు మూడవ స్థల గుర్తులు ఎరుగకుండా ఉన్నప్పుడు పంచవృత్తులు నిరోధించబడినప్పుడు ప్రత్యేగాత్మగా ఉన్నాం తురీయమని ఉన్నాం పిండాండ సాక్షి అనే ఆట తత్వదర్శనమనే ఆట స్వాత్మదర్శనం అనే ఆట స్వరూప జ్ఞాన ఫలం ఆటీ ఆడకుండు ఈ ప్రత్యేకాత్మస్థితి నుంచి చూచాం చూస్తే పిల్లల ఆటల పోలికాయను ఇల్లుబయలై చోధలు చెలిపాయను భావమిక బాసను కాబట్టి అన్ని ఆటలు భావంతో కూడుకునున్నాయి దేహాత్మ భావంతో ముడిపడి ఉన్నప్పుడు భావశుద్ధి లేకయే ఆడుతునాడు అది తామసిక జీవనం అంటే సత్కర్మ చేస్తున్నాడు కానీ సద్భావన లేదు కామ్యక కర్మగా చేసాడు అంటే ఉపవాసనలు యజ్ఞాలు యాగాలు వ్రతాలు దీక్షలు ఉపవాసాలు इत्यादल इद्त मन संस्कृति आचार सांप्रदायल तो कर्म द्वारा शुद्धि चंदेट पद्धति अच्छी मानव तपक निर्मलीकरणा प्रतिनिध्यम चवाली नित्यकर्म अने त चैतन्यसा असरी बंधा ने गुर्ति मालिन्यानी गुर्ति उपयोगपेट सत्री तुम्हारे कला असरी संध्याक उत्तम कल प्रदोषकालम उत्तम कल ब्रह्म मुहूर्तकालम उत्तम कल అలా ఆయా చతుస్సంధ్యలలో మిగిలిన కాలంలో కూడా బౌద్ధికమైనటువంటి గుణమాలిన్యం ఎందుకంటే బుద్ధికర్మానుసారి కాబట్టి కర్మ అనేటటువంటి శక్తి గుణత్రయము చేత వ్యవహారశీలమై వ్యక్తమై ప్రకటితమై ఫలితాన్నిస్తోంది కాబట్టి కర్త ఆట ఏదైతే ఉందో అభిమానయుతమైనటువంటి ఆట ఏదైతే ఉందో సుఖాపేక్షని ఆశించేటటువంటి ఆట ఏదైతే ఉందో ఈ ఆట అంతా కూడా ఆట ఆడి ఆడకుండును ప్రత్యేకత్మ నిర్ణయం చేశాడు ఇంకా మాట్లాడితే అనేక కోటి బ్రహ్మాండ జనని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహావిష్ణువు యొక్క దశావతారములు కొనగోటమీటితే ఉత్పన్నమైనటువంటి ఉద్భవించినటువంటి ఆద్యశక్తి తత్కాలవత్ ఆయా జగత్తుల ఏందు ఆయా లోకములందు ఆయా పరిస్థితులందు ధర్మోద్ధరణ కొరకై ఏర్పడిన అవతార సంగ్రహం అంతా కూడా మూలా ప్రకృతికి కొనగోట మీటితే సరిపడినంత అంటే లవలేశం అనేటటువంటి సూచన ఉంది అందులో అంతేగాని ఒకదాన్ని ఎక్కువ చేయడం అని ఒకదాన్ని తక్కువ చేయడం అనే పద్ధతిగా చెప్పలే అంటే చాలామంది త్రిమూర్తులు తక్కువ త్రిపుర సుందరి వాటికి అవతలిదని ఈ రకమైన అన్వయాన్ని చేస్తూ ఉంటారు దానికి మాట్లాడితే అనంత విశ్వంలో మన బ్రహ్మాండం ఒక బిందువు మన బ్రహ్మాండంలో సూర్యుడు ఒక బిందువు అట్టి సూర్యునిలో భూమి ఒక బిందువు అట్టి భూమి మీద జీవరాశి ఒక బిందువు అట్టి జీవరాశి బిందువులో అనేక అనేకములు అవి ఒక బిందువు కాబట్టి अखिलम जगत अखिल जगत् अब बिंदुवे बिंदु ओकर विस्तारमे जीवन ओप जन्म कौड़ संविद्धिंदु तोने प्रारंभम हो संयुक्त बिंदु तो प्रारंभ संविद्धिंदु सूर्युड़ సంయుక్త బిందువు శుక్ల శోణిత సంయోజనంచే ఏర్పడినటువంటి జైగు కాబట్టి ఇక్కడ ఏ ధర్మము ఏ లక్షణము ఏ శక్తి ఏ ఆవరణ ఏ వికాసము వ్యవహారశీలమవుతుందో సూర్యస్థానమందుకు కూడా ఆ లక్షణము ఆ ధర్మము ఆ వ్యవహారము ఆవరణ అదే వికాసం बीक्षण रीतिया चूची जीव ब्रह्म आनी निर्णय सेट आड़ आड़कुंड सूर्य प्रभाव चेत भूमंडलमीद ప్రకృతిలో ఏర్పడుతున్న ఋతువులు కానీ సస్యంగాని కానీ స్థావర జంగమాత్మకమైన పరిణామం కానీ పాపము కానీ వృద్ధిక్షయములు కానీ అన్నీ సూర్యప్రతాపమే చంద్రకిరణ సమోహనం కూడా పోషణతోషణ కూడా అంతా సూర్యుని ప్రభావమే ఈ బ్రహ్మాండమంతా సూర్యుని ప్రభావమే ధృవాల వద్ద ఆరు నెలలు పగలు ఆరు నెగల రాత్రి ఉండి అంతా గడ్డగట్టిన మంచు ఉండి ఆ మంచులో ఆరు నెలల పాటు నిద్రపోయేటటువంటి జీవరాశి ఆరు నెలలు మేలుకునే జీవరాశి అంతా సృష్టి యొక్క వైచిత్ర్యం అంతా ఆటగదా సూర్యస్థానం నుంచి బిందు మధ్యస్థానం నుంచి చూస్తే బిందువాకాశ పరిధి అందు భూతాకాశం నుంచి చూశాం మిగిలిన నాలుగు భూతములు ఆడుతున్నట్లు కనబడుతుంది వాయువు చెరుస్తూ అనుసరించి మిట్ట అనుసరించి నీరు చెరుస్తారు సూర్యతాపంచేత అగ్ని ఉష్ణప్రభావం చేత చెలుస్తూ భూమి చెలుస్తూ ఇవన్నీ ఎక్కడ చెలుస్తున్నాయి భూతాకాశ పరిధిలో చెలుస్త కాబట్టి భూతాకాశ స్థితి నుంచి చూచినప్పుడు మిగిలిన నాలుగు ఆడుతున్నట్టు కనబడుతున్నాయి భూతాకాశమేమో ఆట ఆడి ఆడకుండు భూమి చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం అనేటటువంటి పొర ఏదైతే ఉందో అంటే ట్రోపోస్పియర్ మిసోస్పియర్ ఐనోస్పియర్ ఇలా రకరకాల పొరలు ఇవి కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉన్నాయి దీన్నే ఆకాశం అని అంటున్నాం కానీ ఆకాశం కదలదు అని మనకు తోస్తుంది మిగిలిన కదులుతున్నాయి ఆకాశం కదలన్న అవతలకు వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు అక్కడ చంద్రమండలానికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది సూర్యమండలానికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది అంటే సాపేక్ష పద్ధతిగా చూచి ఒకటి కదులుతున్నదని ఒకటి కదలటం లేదండి నిర్ణయం చేశాం ఇది ఆట ఈ ఆట ఆడి ఆడకుండా మొదట మానవుడు జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ ఆట ఆడి ఆడకుండా ఉండేటటువంటి లక్షణాన్ని గుర్తించే స్థాయికి ఎదగాలి అని సూచన చేస్తుంది చైతన్య వికాసం జీవుడు ఆత్మభావాన్ని పొందాలి దేహాత్మభావాన్ని విడనాడాలి ఆత్మభావాన్ని ఆశ్రయించాలి స్వాత్మస్వరూపుడైనటువంటి ఆత్మనిష్టను పొందాలి పొందితే జీవభావం చేత దేహాత్మభావం చేత ఆడే ఆట అంతా కూడా ఆత్మభావ పరిధి నుంచి చూసేటప్పటికి చిదాత్మభావం అంటారు ఇక్కడ వచ్చేటప్పటికీ అదేమో ఆడకుండా ఉన్నది ఇదేమో ఆడుతున్నది रेकाल तेज आटने विसर्जिश भ्रांति भ्रांतिगत सुखमेंट आड़ आड़कू आटाड़ना ब ఆకాడకనే ఆకాడు ఎరుక ఇంత చేస్తే ఆడుతున్న ఆటంతా మేని బొమ్మ పిండాండ వ్యవహారం సాక్షి జ్ఞాత సరే బ్రహ్మాండ వ్యవహారం గురించి చెప్పడం ఇదంతా ఇంద్రియ సమూహం విషయ సమూహం సుఖదుఖ సమన్వితం పిండా వ్యవహారం బ్రహ్మాండ వ్యవహారానికి వచ్చాం ఇక్కడ మరి శాంతి శాంతి అతీతమనే లక్షణంతో చెప్పబడుతుంది ఇక్కడేమో శబ్దస్పరిశ రూపరసగంధాలుగా చెప్పబడుతున్నటువంటి పిండాండ పద్ధతి అక్కడ అలా చెప్పబడటం అక్కడ అది దైవత పద్ధతిగా చెప్పబడుతుంది శాంతి అతీతమే నీ లక్ష్యం అక్కడ కూటస్థం అనేది శాంతి అతీతం అపంచీకృత కూటస్థం బ్రహ్మమే కాబట్టి ఆ అపంచీకృతూటస్థంలో ప్రజ్ఞానఘన ఏవాహం విజ్ఞానఘనమే చ వేదాంత వేదాంతశాస్త్రాధ్యయనమంత విచారణంత నిరసనంత నిరుపాధిమై నిరవయవమై నిర్గుణమీ నిరంజనమై ఉన్నటువంటి ప్రజ్ఞానఘనమై విజ్ఞానఘనమై ఉన్న అపంచీకృత కూటస్థ సరే ఈ బ్రహ్మాండ నిర్ణయాన్ని ఈ పిండాండ నిర్ణయాన్ని పంచ పద్ధతిగా చూడమని అచల పరిపూర్ణరాజు భూతాకాశాన్ని విచారించాం భూతాకాశం తర్వాత చిత్తాకాశం ఈ చిత్తాకాశ పరిధిలో పంచ వృత్తులు కదులుతూ ఉన్నట్టు కనబడుతున్నాయి వృత్తి చలనం దీనికి వృత్తి అవచ్ఛిన్న చైతన్యం భూతాకాశ పరిధిలో ఘటావచ్చిన్న చైతన్యం ఎవరికి వారు చూస్తే ఆయా దేహదారులెలా ప్రత్యేకముగా విడివిడిగా వ్యవహార శైలిని ఉనికిని కలిగొన్నట్టు కనబడుతుంది भूताकाश पैध की वेटपड़की घटम प्रधानमंत्री घटाकाशम भूताकाश कैलिप इटन ले दी तदेक ध्यानमेंट देन चूप निनक चूस्ते अदृश्यमी चलन लड़ग दृष्टि दृश्य दृश्य ఎదృశ్యం తన్నశ్యం అయిపోతుంది అలా మూడవస్థల ఎందు నిలకడ కలిగినటువంటి చూపు కలిగిన వాడెవరున్నాడో వాటికి ఆట అనే దృశ్యం అదృశ్యమైంది చిత్తాకాశ పరిధి చూచాడు భూతాకాశ పరిధి నుంచి చూస్తే ఘటావచ్ఛిన్న చైతన్యం లీలు పంచభూతాత్మకమైనటువంటి శరీరం నుంచి నిష్క్రమించింది నిష్క్రమిస్తే ఎక్కడికి పోయింది ఏ పంచభూతాల నుంచి ఉత్పన్నమైందో ఆ పంచభూతాలకే చేరింది మళ్ళా అన్నారు కాబట్టి ఘటావచ్చిన్న చైతన్యం మడల ఘటాకాశం మఠాకాశంలోకి ఈ ఘటాకాశం అనేటటువంటి పరిమితిని నిర్ణయం చేసినటువంటి చిత్తవృత్తి ఏదైతే ఉందో ఆ చిత్తవృత్తి చిరాకాశ పరిధి అందు లయమవ్వాలి లేకుండా పోవాలి చిదాకాశస్థితి ఎందు ఉన్నటువంటి చైతన్యమే నేను ప్రజ్ఞే నేను ఆత్మయే నేను అనేటటువంటి చిరాకాశ స్థితిని అందుకోవాలి అంటే चाकाश पधि ने दाट काबीताकाशम आश्रय योग लक्षण पे यमन यमाधि अष्टांग योग साधन लगी सष्ठ अंत षड्विध सी चित्ताकाशम आ चिराकाश पधि मध्य उठाएं सामधि निर्णय एरगन वाड़ की चिताकाशि निर्णय के तारी चिताश पधि चिदाकाश परधरकू चि, विस्तरी सविकल निर्विकल शब्दाविध दृश्यान अंतरबा आर भेदम चेत ओपिट सड़कू सहज निर्विकल सामधि निष्ठ अ చిదాకాశ పరిధికి చేరు ఆ చిదాకాశ పరిధి ఎందు నిలకడ చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆనందం ఘనీభవించింది ఇక వ్యవహారశీలం అవరు ఆనందం చిత్తునందు లయించింది కేవల చిదాత్మ సత్తే ఆధారంగా ఉంది చిత్తనబడే సంకల్పం వ్యవహారంగా ఉంది ఈ రీతిగా ఆత్మానుసంధానం నుంచి బ్రహ్మానుసంధానానికి ఉపయోగపడింది షడ్విధ అయితే అంతఃకరణం యొక్క పరిమితిని పెంచుతూ పోయాం ఆకాశం దాకా ఆకాశం యొక్క పరిమితిని పెంచుతూ పోయాం బృతాకాశం చిత్తాకాశం చిదాకాశం అందుకని ఆకాశ పంచకంలో భాగమైనటువంటి అంతఃకరణాన్ని అంత అంతరింద్రియాలను అంతఃకరణాన్ని తెచ్చి జ్ఞాతలో సంలీనం చేసినటువంటి వారు విలీనం చేసినటువంటి వారు ఎవరైతే ఆ జ్ఞాత అనే స్థానం నుంచి సరాసరి బ్రహ్మాండ పంచకంలో బ్రహ్మాండ పంచీకరణలో చెప్పబడేటటువంటి ఆకాశ పంచకంలో ఉన్నటువంటి కూటస్థ స్థితికి నిలకడ చెందేటటువంటి పద్ధతి బ్రహ్మానుసంధానం ఇది చిత్తాకాశ పరిధిలో నిర్ణయమైనటువంటి జ్ఞాత చిదాకాశ పరిధిలో నిర్ణయమయ్యే కూటస్థ మిగిలిన ఇరవై నాలుగు అంశములు ఏవైతే ఉన్నాయో ఆయా ఇరవై నాలుగు అంశములందు జ్ఞాత యొక్క ప్రకాశము లేఖ కూటస్థ ప్రకాశము ప్రతిబింబించటము ఆట అర్కపురి నీళ్ళేళ్ళముడి అమ్మ చెప్పింది ఇప్పుడు పచ్చికలాడుతున్నాడట దీవుడు కూడా చింతపిక్కలాట ఆడుతున్నాడు ఆడుతున్నంతసేపు ఆడుతు ఆడబడుతున్న చింతపిక్క నేనని భావించాడే పిల్లవాడు ఎట్లయితే ఆట బొమ్మతో ఆడుచు ఆట బొమ్మను తానుగా భావించి సుఖమును పొందినట్టు ఆటాటి ఆడకు ప్రతిబింబ భావం విరమించింది బింబ ప్రతిబింబ న్యాయం విరమించింది आभा श्रमित चाभावल सद्रूपड़ मिगले भूताकाशम चिताकाशम चिदाकाशम चिदाकाशम अवतला चिदा दहराश लेक बिंदुआकाशन इंका रे कवलाकाश ఇలా అనేక పేర్లతో అనేక ఆయా విద్యా సాంప్రదాయాలను బట్టి ఏర్పాటు చేయబడింది ఒక బ్రహ్మాండ పరిధి అందున్నటువంటి గగనం బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం ఈ నడక ఎరిగిన వాడెవడు వాడు ద్వంద్వాతీతుడు ఇప్పుడు వాడి లక్ష్యం బ్రహ్మాండమే ఆకాశం నుంచి ఉత్పన్నమైందు ఆ బిందు ఆకాశం వాడు సదా నాదబిందుకళలను మండలత్రయాలను దశ విధనాదాలను చిత్కళలను చిన్నాద చిద్బిందువులను ఇలా రకరకాలుగా చెప్పబడినటువంటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను గ్రహించేటటువంటి ప్రాధాన్యత దృష్టి కలిగిన వాడే ఉంటాడు అయితే అది కూడా ఆటే కదా మరి ఆట ఎవరు ఆడుతున్నారు ఆట ఆడకనే ఆట ఇప్పుడు దానికి కర్త ఎవరయ్యా కర్త లేడయా బాబు భోక్త అసలేడు ఎందుకని అంటే దేహాత్మభావం దగ్గరే భోక్త వదిలేసాడు చిదాత్మభావం దగ్గర కర్త వదిలేశాడు విందువాకాశ పరిధి నుంచి చూశాడు ఇవన్నీ ఆట కదా అని ఏడి ఆట ఆడించేటివాడు అతడేరా కర్త ఈ బిందు ఆకాశ పరిధి అన్నున్నటువంటి సత్తేదైతే ఉందో ఆ సత్తే మూలం అతడే కర్త అంతటి ఈ అచలమకర్త ఈ సర్వము ఆ బిందు ఆకాశం నుంచి వ్యక్తమైంది కదా ఆ బిందు ఆకాశము కేవల ఆకాశము నుంచి వ్యక్తమైంది ఆ కేవల ఆకాశమునకు శూన్యమని పేరు అంతఃశూన్యం బహిశూన్యం శూన్య కుంభైవాంబరే అనేటటువంటిది శూన్యానికి సూత్రం కాబట్టి यह बिंदु आकाश पैधलाकाश पधि की सर्वमू शून्यो शून्य सर्वमेटनो अनेंबोधातर्गत मैं परणामश्वर पंचीकरण आ रीति आवलाकाशस्थि की चरते अद लेनीक अकलप लेकू शून्यं ले కాలం కూడా లేదు కాలం జడమైంది కాలం ఆట అయింది బ్రహ్మాండ కాలగమనం ఆట అయింది విశ్వోత్పత్తికి అజుడు మూలమట తా పెంపు వహించునట విష్ణుడు అనయండే లయమనర్చునట హరుడు అన్నది భాగవతం ఏ ఆట గురించి చెప్పిన బంతుల ఆట అమ్మకు ఇది బంతుల ఆట అన్నది లలితరహ లలితారహస్యోపనిషత్తు త్రిపుర తాపన్యోపనిషత్తు తెల్లవాడి యొక్క బంతులాట బ్రహ్మాండముల ఆట ఇలా లక్షణత్రయాన్ని जहलक्षण जहा जहरलक्षण जहर जहलक्षण पद्धति प्रत्यक्ष परोक्षार असंधान परुभूति निर्णय ब्रह्म विद्युशी चपेबड़ पद्धत आया रीतरी चपब्डा अंत अचलामकर्ता कवलाकाश पधि की अवतल उदी बैलें ట్ట బయలు ఇక్కడి నుంచి చూశాడు ఎరుక లేనెరుక అనే ఆట అయిపోయింది తాను ఎరుకను కొనాలన్నా రేపపాటే విడవాలన్నా రేపపాటే అతడకర్త ఎందుకనిట అతడు అకర్త అనకూడదన్నారట అంతటికీ అచలమకర్త ఈ బయలున్నదే ఈ బయలుకి ఈ కేవలపుడు ఎరుక ఈ మళ్ళినప్పుడు ఎరుక ఈ మిశ్రపుటెరుక ఈ పరారూప ఎరుక ఏ పేరైనా పెట్టుకోవన్నీ ఎరుక సంగతులు చేటు పాటుల రెంటి చేసు ఫలం ముమ్మాటి కనుభవించి చీట పాటటంటే పుట్టనేటికి తల్లుల కడుపు చేటు తల్లిదండ్రుల ఎడలదయలే నిపుత్రుండు అన్నాడు వేమన ఎక్కడో చూపుల ఆకాశంలో నెక్కించి కళ్ళెదురకుండా ఉన్నటువంటి సత్యాన్ని విస్మరించేటటువంటి దయారహితమైనటువంటి జీవనాన్ని ఉద్దేశించలేదు వేదాంతం కర్కశ హృదయాలకు అవకాశమే వారు అసురులు మనలో కూడా ఒక ఆట జరుగుతోంది అన్నాడు ఇక్కడ ఎడా పింగళా సుషున్నా అనే నాడులయ్యందు ఆడుతున్నది ఒక హంస అనే ఆట ఈ హంస అనే ఆటకు పరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ పరం అనేటటువంటి బ్రహ్మరంధ్రస్థానమందు భూమానించి ఈ హంసకు పరమైనటువంటి స్థితి ఉన్నది అంటే పరమహంసలందరూ భూమా అనే స్థానమునందు దృష్టి నిలిపి ఉన్నటువంటి వారు సదా అక్కడ ఉండి ఆదిదైవతానికి అధిష్టానంగా ఉన్నవారు అట్టి ఆదిదైవతానికి అధిష్టానంగా ఉన్నటువంటి పరమహంసలు హంస ఆటను ఆట ఆడి ఆడకుండు జీవహంసలు ఈశ్వరహంసలు బ్రహ్మాండమంత తడా వ్యాపించున్నవి ఈశ్వరహంసలు పిండాండమంతా వ్యాపించినవి జీవహంసలు కాబట్టి ఆ హంసద్వయము అక్షరద్వయము చంద్రహాసమనటి ఖడ్గము చేబోని హంసను తరుగు మోయి అంటుంది హంసతత్వకంధార్థ తరువు పరమతత్వ కంధము ఇది చేటు పాటు పిండాండమునకు దిగి వచ్చుటయే చేటు బ్రహ్మాండ వ్యవహారమంతా పాటు పూర్వం పెద్దలు వాడేవాళ్ళు ఈ రెండు పదాలు కాలాంతరంలో ఇవి కనుమరుగైని ఎవరైనా నేను చాలా శ్రమ చేశానండి చాలా విశేషమైన పని చేశానండి అని ప్రత్యేకతలను చాటుకుంటున్నారనుకోండి ఏమంతా పాటు పడ్డావమ్మా అనేవారు పెద్దలు ఈ పాటు పడటం ఏమిటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఎంత పాటుపడాలో తెలుసా నీకు అంటే సమిష్టి వ్యవహారానికి పాట అనిపి ఒక దేశాన్ని ఉద్ధరించాలన్నా ఒక వ్యవస్థను ఉద్ధరించాలన్నా ఒక కుటుంబాన్ని ధరించాలన్నా ఒక వ్యక్తిని ఉద్ధరించాలన్నా ఎంతో పాటుపడాలి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జనం నుంచి మరణం వరకు తాను చేసేటటువంటి శ్రమంతా కూడా ఈ పాటుపడ్డమే కానీ నిజానికి ఈ పాటు పడటం అనేది బ్రహ్మాండ నిర్ణయానికి సంబంధించినటువంటిది అన్నమాట ఆ లక్ష్యంతో చెప్పారు ఈ మాట ఈ పిండాండ వ్యవహారానికి చేటు వస్తే తప్ప ఆ బ్రహ్మాండ వ్యవహారం మీద ఎవరు దృష్టి నిలబడట ఎప్పుడెప్పుడైతే నీకు వృద్ధిక్షయాలలో చేటు ఏర్పడుతూ వచ్చిందో అప్పుడప్పుడల్లా ఈశ్వర జ్ఞప్తి కలుగుతుంది అన్నారు పరమహంస దారి లేనటువంటి సందులోకి నువ్వు చేరినప్పుడు ఈశ్వర స్ఫురణ స్మృతి జ్ఞప్తి కలుగుతుంది సాధ్యమవుతున్నంత వరకు ఈశ్వరుని ఎందు లగ్నత మగ్నత ఏర్పడటం లేదు కాబట్టి పిండాండమైన ఆటలో వృద్ధిక్షయాలనే చేటులు సహజం లేకపోతే అతడేరా కర్త ఆ బిందుకాశ పరిధి ఎందు ఉన్నటువంటి సత్తు యొక్క స్ఫురణ కలగడం లేదు కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఎప్పుడైతే అననుకూలతలు ఏర్పడుతున్నాయో అప్పుడు ఆ అనను అననుకూలతలను చక్కగా ఉపాసనా కాలంగా మలుచుకోమన్నారు సాధన కాలంగా మలుచుకోమన్నారు ఉత్తరాయణ పుణ్యకాలమంతానేమో దివ్యత్వానుభవాన్నిస్తే దక్షిణాయన పుణ్యకాలం అంతా సాధనా బలాన్ని చేకూర్చింది కాబట్టి చతుర్మాస వ్రతం దక్షిణాయనంలో వస్తుంది వర్షాకాలంలో వస్తుంది అలా సాధనల ద్వారా ఉపాసనల ద్వారా ఈ బిందు ఆకాశ సాక్షి అయినటువంటి బ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయమన్నారు ఈ చేటులు ప్రార్ ప్రారంభవశాత్తు ఏర్పడినప్పుడు కాబట్టి జగతపితరవందే పార్వతీ పరమేశ్వరవు అనేటటువంటి స్థితి ఎరుగనటువంటి వారు ఎవరైతే వారందరూ ఈ చేటుల బారిన పడి దుఃఖభాజనలవుతున్నారు దాని నెరిగినటువంటి వారెవరైతే ఉన్నారో వాగర్ధముల వలె నాదోపాసన చేసి శబ్దోపాసన చేసి మనసును అధిగమించి అంతఃకరణాన్ని దాటి నేనన్న స్థితిని నిర్ణయాత్మకమైనటువంటి సద్రూపంగా తెలుసుకున్నటువంటి వారైతే పాటు పడేటటువంటి స్థితికి ఎదుగుతాడు కాబట్టి బ్రహ్మాండ నిర్వహణకంతా పాటని పెండా నిర్వహణకంతా చేటని సూచన వాక్యాలుగా వేశారు ఇక్కడ చేటు పాటుల రింటి ఇక్కడ ఫలం వస్తుందంటే అక్కడా ఫలం వస్తుందట అవిద్యాశలితం చేత కూడా ఫలితం వస్తుంది మాయాశబలితం కూడా ఫలితం వస్తుంది అవిద్యా సబలితం చేటు మాయా సబలితం పాటు ఎక్కడ చేయబడుతోందో ఎవరిచే చేయబడుతోందో ఏమి చేయబడుతుందో ఎలా చేయబడుతోందో అలాగే వారికే ఆ రీదిగనే ఫలితం అనుభవింపజేవు యథాకృతం అనుభోక్తవ్యం పుణ్యాపుణ్య శుభాశుభ ఫలం అనే సూత్రం అన్నమాట ముమ్మాటికనుభవించి ముమ్మాటికి అనుభవించేయండి మూడుసార్లు ఎందుకు చెప్పాలండి पूर्व पेदल एवरकना यहाँ चुपाले चवरी आशीपूर्वक वाक्यमें तस्ग्रताग्रता जाग्रथ अने अला शां मंत्र दशविध शां मंत्रालय आ शा मंत्राली वेदं अग्रह शाति शाति శాంతి అంటే త్రిపుటి శాంతించాలి మూడు త్రిపుటి అందు కూడా తస్మాత్ తత్వదర్శనంతో చిత్వ దర్శనంతో స్వాత్మ దర్శనంతో మెలకు కలిగి ఉండాలి జాగ్రత జాగ్రథ జ్రథి ఇలా ఆశీపూర్వకమైనటువంటి వాక్యాలని అందించేవారు తథాస్తు తాస్తుధాస్తు సాధానా సావధానా సావధానా లగ్నంలో ఏదైనా ముహూర్తం గనక నిర్ణయం చేసినప్పుడు ఆ ముహూర్త కాలానికి ముందు లగ్నఘంటికలు అని సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా మీరందరూ బ్రహ్మనిష్ఠులై ఉండండి సావధాన చిత్తులై ఉండండి చిదాకాశ పరిధి ఎందు సాక్షులై ఉండండి అనేటటువంటి సూచన చేస్తున్నారు వివాహ ముహూర్త కాలంలో కూడా ఈ రకమైనటువంటి సూచన మంగళసూత్రధారణప్పుడు ముహూర్త కాలం అప్పుడు మూర్ధని స్థానమందు జలకర బెల్లం పెట్టేటప్పుడు ఈ లగ్నఘంటికలను చదువుతారు ఆ బ్రాహ్మీభూతస్థితి ఎందు ఉండి ఆచరించవలసినటువంటి సత్కర్మ సత్కర్మ సత్కరతు కారణం ఇదంతా బ్రహ్మకర్మ సమారథే బిందుకాశ పరిధి ఎందున్నటువంటి బ్రహ్మమును ఎరువుటకు చేయబడుతున్న కర్మ కాబట్టి కర్మకు కూడా లక్ష్యం బ్రహ్మమే చిత్తవృత్తులను దాటడానికి చేయబడుతున్నటువంటి యోగ నిర్ణయానికి కూడా లక్ష్యం బ్రహ్మమే జ్ఞానభాగమైనటువంటి జ్ఞానకాండ అయినటువంటి జ్ఞానమార్గమైనటువంటి చిత్తాకాశ పరిధి చిదాకాశ పరిధిలో చేయబడేటటువంటి ఆత్మవిచారణ మార్గం కూడా బ్రహ్మమే లక్ష్యం అట్టి బ్రహ్మము ఆటాడి ఆడకుండా అవతలున్న దహరాకాశంలోనూ ఆట లేదు అవతలున్నటువంటి బిందు ఆకాశంలోనూ ఆటలేదు ఆటలు ఉడిగిన స్థానమునగా ఆకాశ పరిధి ఆటలు లేవు ఎరుకే లేవు లేనెరుక దానవతలున్నది బయలుదేరు ఈ రీతిగా కనవలే బయలు అందుకని ముమ్మాటి అనుభవించి ముమ్మాటికి అనుభవించి అంటారం మళ్ళా అంటే పెండాండ పరిధి బ్రహ్మాండ పరిధి ఈశ్వరాండ పరిధి మూడు పంచీకరణలు ఈ మూడు పంచీకరణలలో కూడా వ్యవహారం అనే కదలిక ఆట ఉన్నది కాబట్టి అనుభవించేటటువంటి లక్షణం కనబడుతుంది మరణ ఇంతకీ మరణం ఏమిటి జనం ఏమిటి వివర్తవాదమని ఒక వాదండి అజాతవాదమని వివర్తవాదం అని అధ్యారోపవాదమని రకరకాల వేదాంతం సిద్ధాంతం విచారణాక్రమంలో ఉన్నాయి వివర్తవాదం ఏమంటుందంటే బిందువు విస్తరించింది జ్ఞాత పిండా సాక్షి ఇరవై నాలుగు ఇంద్రియములందు వ్యాపించాడు విస్తరించాడు వికసించాడు విరమించాడు విరమిస్తే మరణం విస్తరిస్తే జననం సంకల్పం కూటస్థ స్థితి నుంచి విస్తరిస్తే బ్రహ్మాండం విరమిస్తే ప్రళయం ఈ రెండు ఈ మొత్తానికి కలిపి అంటే పంచక్రియలకు सृष्टि स्थिति लय स्धा अग्रह अनेट पंचक्रिय मूलमेट मूला प्रकृति निर्णय विवर्तवादन द्वारा निर्णय इदंत आवर्तन प्रकृतिशक्त సమాహారములకు ఆవర్తనమని పేరు సౌర్య సూర్యశక్తి భూమి యొక్క శక్తి పంచభూతాల యొక్క శక్తి కలిసి భూమి మీద ఆవర్తనములు ఏర్పడుతూ ఉంటాయి అనేక చోట్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ ఆవర్తనం వల్ల వివర్తం అయిపోతుంది ఎట్టా పుట్టిందో అట్టాగే పోతుంది ఆయా శక్తులు ఒక చోటికి మూట ప్రభావశీలమవుతూ ఉంటాయి మళ్ళీ ప్రభావరహితమైపోతూ ఉంటాయి ఇదంతా చలనశీలత వలన ఏర్పడినటువంటి ఆట వలన ఏర్పడినటువంటి కదలికల వలన ఏర్పడినటువంటి భూభ్రమణ భూపరిభ్రమణాల వలన ఏర్పడినటువంటి బ్రహ్మాండ భ్రమణ బ్రహ్మాండ పరిభ్రమణముల వల్ల ఏర్పడినటువంటి విశ్వాండ భ్రమణ విశ్వాండ పరిభ్రమణముల వల్ల ఏర్పడినటువంటి ఆటల వలన ఏర్పడినటువంటి నిర్ణయాత్మకమురణజనములందేరా కర్త ఈ భూతాకాశ పరిధి నుంచి కేవల ఆకాశ పరిధి వరకు వివర్తమవుతున్నటువంటిదంతా అతడే రా కర్త ఆ అఖండ ఎరుక ఆ లేని ఎరుక అది కూడా ఆటే కాబట్టి కర్త ఎవడని అడిగాడట ఎవ్వని చే జు జగము ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు మూల కారణం వెయ్యి అనాది మధ్యలయుడెవడు సర్వముతానయ్యన వాడేవడు అని ప్రశ్నలు అనుసంధానం చేశారు భాగవత పద్యంలో చాలా విశేషమైన పద్యం ఇది అతడే రా కర్త ఈ మరణ జననములనేటటువంటి అన్నింటికి కూడా అతడే రాకర్త వివర్తమవుతుందట ఏ స్థానం నుంచి వ్యాపకం అవుతుందో ఆ స్థానమునందే వివర్తం అవుతుంది కాబట్టి ఇదంతా కూడా కేవలం మార్పు పరిణామం ఒక దేహం నుంచి ఒక దేహానికి కానీ ఒక స్థితి నుంచి మరొక స్థితికి కానీ ఒక అవస్థ నుంచి మరొక అవస్థకు కానీ ఉత్క్రామణం పురోగమనం ఇదూట వికాసం చైతన్యవ్యావర్తనం చైతన్య వికాస అధిగమనం ఇదంత ఆట ఆటీఆను ఆటాడిన మేని బొమ్మ ఆట ఆటాడు ఆట ఆడు ఎరుక అని ఎడి ఆట ఆడించేటివాడు అతడే రాకర్త అంతటికి ఈ అచల కర్త చె పాటల రింటి జలముటి కనూ మరణ జనన మూల అదడేరా క అంతతికి నీ అచలామకర్త ఆ బట్టన నీ ఎరుకనడి ఆటలేవీ లేవు ఈ కళలేవీ లేవు ఈ కళలు లేవు నడక నడతా లేదు మాటే లేదు ఎరుకే లేదు ం శ్రీగురుభ్యో నమ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా శిష్యో సహనా సహనోనక్తు సహవీ కరవావహై తేజస్వి నవధీతమస్సు మా విషావహై శాంతి స్వరు నిజగురు పరమురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీగరుభ్యో నమ I need it all.